అఖండం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం అఖండం సజాతీయమైనటువంటి భేదం అంటే ఒకడు బ్రాహ్మణుడు మరొకడు కూడా బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి ఇద్దరిలో కూడా బ్రాహ్మణత్వ జాతి ఒకటే సజాతీయం ఉంది కానీ అతడంటే ఇతడు కాదు ఇతడు అతడు కాదు వ్యక్తి భేదం ఉంది జాతి భేదం లేదు కానీ వ్యక్తి భేదం ఉంది అందుకని ఇది సమాన జాతిలో భేదము సజాతీయ భేదము అంటారు ఇంకా విజాతీయ భేదం అని అంటే భిన్న జాతీయ భేదం ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు మరొక వైశ్యుడు ఉన్నాడు ఆ వ్యక్తి అంటే ఈ వ్యక్తి కాదు ఈ వ్యక్తి అంటే ఆ వ్యక్తి కాదు మరి అతనిలో జాతి వేరే ఇతనిలో జాతి వేరే అందుకని విజాతీయము ఉన్నది మరి వ్యక్తి భేదం కూడా ఉన్నది కాబట్టి విజాతీయ భేదం అంటారు దీన్ని అట్లే స్వగత భేదము అంటే ఒకే వ్యక్తిలో అనేక అవయవాలు ఉంటాయి చె కాలు ముక్కు నోరు కన్ను ఇత్యాది అవయవాలు ఉంటాయి కదా వీటిలో కాలు అంటే చెయ్యి కాదు చెయ్యి అంటే ముక్కు కాదు ముక్క అంటే నోరు కాదు నోరు అంటే కన్ను కాదు ఈ విధంగా అవయవాల్లో భేదం ఉంది వ్యక్తి ఒకటే స్వగత తన యందు భేదం ఏ భేదం అవయవ భేదం ఇది స్వగత భేదం అంటారు ఈ ప్రకారమైనటువంటి మూడు విధాల భేదము ఆత్మ లేదు అందుకని అఖండం అన్నాడు ఎందువల్ల లేదు ఎందుకనంటే చైతన్యమున కంటే సజాతీయమైన మరొక చైతన్యం ఉన్నదా ఎట్లా బ్రాహ్మణుడి కంటే భిన్నుడు మరొక బ్రాహ్మణుడు ఉన్నాడు అట్లా చైతన్యం భిన్నంగా మరొక చైతన్యం ఉంటే చేతనత్వం సమానం ఆ చేతనం అంటే ఈ చేతనం కాదు ఈ చేతనం అంటే ఆ చేతనం కాదు అని చెప్పడానికి వస్తుండే సజాతీయ భేదం కానీ ఎన్ని చేతనాలు ఉన్నాయండి ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ఒకే ఒక అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ ఉంది అని చెప్పిన తర్వాత రెండో వస్తువే లేదని చెప్పిన తర్వాత ఇక చేతనంలో భేదం ఎలా చెప్పగలమని చెప్పండి లేదు అయితే ఎవరైనా శంక చేస్తారు ఏమనియారంటే చూడండి బ్రహ్మ విష్ణు రుద్రుడు రాముడు కృష్ణుడు మొదలైనటువంటి ఇవన్నీ కూడా చేతన భేదం ఉందా లేదా బ్రహ్మం కూడా చైతన్యమే విష్ణువు కూడా చైతన్యమే రుద్రుడు కూడా చైతన్యమే రాముడు చైతన్యమే కృష్ణుడు చైతన్యమే అన్నప్పుడు అనేక చైతన్యాలు ఉన్నాయా లేదా పురాణాలు చెప్తున్నాయా లేదా అని అంటే ఆ చేతనంలోని ఏదైతే భేదము నీకు ప్రతీతి అది ఔపాధిక భేదమే కాని స్వరూపం చేత భేదం లేదు మాయలో సత్తగుణము రజోగుణము తమోగుణము అనేటువంటి మూడు గుణాలు ఉన్నాయి ఆ గుణ భేదం చేత సత్తగుణ ప్రధానమును స్వీకరించుకొని సత్తగుణమును ఉపాధిగా స్వీకరించి చైతన్యము విష్ణువుగా చలామణి అవుతుంది వ్యవహరింపబడుతుంది రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మముగా చెప్పబడుతుంది చతుర్ముఖ బ్రహ్మ అట్లే తమో తీసుకొని రుద్రుడు అని చెప్పబడుతుంది అంటే గుణము అనేటువంటి భేదము చేత బ్రహ్మ విష్ణువు రుద్రాది భేదం కనపడుతుంది అట్లే రాముని యొక్క శరీరము కృష్ణుని యొక్క శరీరము ఇవన్నీ కూడా ఉపాధులు భిన్న భిన్నంగా ఉన్నందువలన మనము వేరువేరుగా చెప్పుకుంటున్నాము కానీ చైతన్యం మాత్రం ఒకటి అనేక ఘటాల్లో ఆకాశం ఉంటుంది అనేక ఘటాకాశాలను చెప్తాము వ్యవహారం కూడా అవుతాయి కానీ స్వరూపం చేత అనేక ఆకాశాలు ఉన్నాయి అక్కడ లేవే ఘటాలు అనేకము కాబట్టి ఆకాశంలో అనేకమని చెప్తాము వ్యవహారం చేస్తాము అంతేకాని వాస్తవంగా వటము అనేటువంటి ఉపాధి భేదమే కానీ ఆకాశంలో భేదం లేదు అట్లా చైతన్యంలో సజాతీయమైన చైతన్యం ఇంకొకటి లేనందువలన అది సజాతీయ భేదరహితము మరియు విజాతీయము ఏదైతే ఈ ప్రపంచం ఉన్నది అలా సత్తు చిత్తూ ఆనందరూపమైనటువంటిది పరమాత్మ అయితే అసత్తు జడము దుఃఖరూపమైనటువంటిది ఈ జగత్తు అంటే చైతన్యం యొక్క ఏదైతే స్వరూపం దానికంటే భిన్న స్వరూపం విజాతి స్వరూపం గలది జగత్తు అందువల్ల జగత్తునకు బ్రహ్మమునకు విజాది భేదం ఉంది అని చెప్పొచ్చు కదా అని అంటే ఈ విజాతి భేదం కూడా చెప్పడానికి రాదు అంటాడు ఎందుకు సతోర్ హి భేదా పరికల్పనీయో నా సత్సతోర్వాస్తాము పైతి ఇక్కడనే గ్రంథకర్త ఇదే గ్రంథంలో ముందు చెప్పబోతున్నాడు రెండు సదువస్తువులు ఉంటే వాటిలో భేదం చెప్పొచ్చు ఒకటి మిథ్యా వస్తువు ఒకటి సత్య వస్తువు అయితే వాటిలో భేదం చెప్పడానికి రాదు ఎందుకు మిథ్యా వస్తువు లేనేలేదు లేని దానితో ఉండదానికి ఏం భేదం చెప్తావు చెప్పు గంగోద్యాతం వాస్తవతాము పైతి గంగా జలమునకు మృగజలమునకు భేదము చెప్పగలరా మృగజలం అనేది లేనే లేదు కదా ఆ లేని మృగజలముతో గంగా జలమునకు భేదం ఎలా చెప్పగలవు చెప్పు అట్లే ఈ జగత్తు ఏదైతే ఉందో ఇది కేవలము ఆరోపితం కల్పితము మిథ్యా ఆ మిథ్య అయినటువంటి జగత్తు చేత సత్యమైనటువంటి పరమాత్మకు విజాతీయ భేదం కుదరదు అని ఈ విధంగా విజాతీయ భేదం నిరాకరణ చేయడం జరిగింది అట్లే స్వగత భేదం కూడా ఆత్మయందు లేదు కొందరు అంటారు విధంగా మన శరీరంలో కాలు చెయ్యి ముక్కున్నోరు మొదలైనటువంటి అవయవాలు ఉన్నాయో అట్లే బ్రహ్మవునందు కూడా సత్తు చిత్తు ఆనందము అనంతము ఇత్యాదులు మీరు చెతారు కదా విశేషణాలు అవే అవయవాలు అని చెప్పండి అనంటే అవి ఆత్మ యొక్క అవయవాలు కావు అవి ఆత్మ యొక్క స్వరూపమే సత్త అంటేనే చిత్తు చిత్ అంటేనే ఆనందము అన్ని వేరు కాదు ఏది సత్తో అదే చిత్తు ఏది చిత్తో అదే ఆనందం మరి ఆ శబ్దాలు ఎందుకు ప్రయోగం చేశారు అంటే అసత్తు జడము దుఃఖరూపమైనటువంటి ప్రపంచం నుండి బ్రహ్మం నుండి వేరు చేసి చెప్పడానికి ఆ విశేషణాలు ఇచ్చి చెప్పడం జరిగింది కానీ సత్తు చిత్తు ఆనందాలు వేరు అవయవాలు కావు అవి బ్రహ్మం యొక్క స్వరూపమే సత్ ఐసా నామ్ తో వ్యవహారికే నిమిత్త కలిపా హాయ్ బ్రహ్మమునకు వాస్తవంగా నామము లేదు రూపము లేదు అయితే సద్బ్రహ్మ చిద్బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి యజానాథ్ అని ఏ విధంగా మనము నామము చెప్పుకుంటాం కదా మరి నామం ఉన్నట్టే కదా అని ఈ విధంగా శంకిస్తే ఈ నామం ఏదైతే ఉందో వ్యవహారం కొరకు కల్పన చేయబడింది అంతే వాస్తవంగా పరమాత్మకు నామం లేదు అయినా కాని మరి వ్యవహారం చేయాలి కదా బుద్ధి బోధక వ్యవహారము మరి ఏ విధంగా చేసేది అందుకొరకై నామనేది కల్పన చేయబడింది అట్లే ప్రతి వ్యక్తికి లోకంలో ఒక పేరు అనేది పెడతారు కదా నామం పెడతారు కదా ఎందుకు పెడతారు చెప్పండి వ్యవహారం కోసమే కదా సంఘం వ్యవహారార్థం అని అంటూ మహాభాషకారులు చెప్తారు పతంజలి భగవాన్ సంఖ్య ఎందుకు పెడతారు పేరు ఎందుకు పెడతారు అంటే వ్యవహారం కోసం పేరు లేకపోతే వ్యవహారం జరగదు అందుకోసము నామమును కల్పన చేయడం అయినది ఆరు రూపుజో స్థూల సూక్ష్మ హ్రస్వ దీర్ఘ ఆకారు సో సతుకు ఇక రూపం అంటావా బ్రహ్మము నాకు అసలు లేనేలేదు నామమే లేదని అంటే అదొక కల్పన అని చెప్తే ఇక రూపం ఎక్కడి పట్టుకొస్తావు ఎందుకంటే నిర్గుణ నిరాకార పర కదా అతనికి ఆకారమే లేదు ఆకారాలు ఎన్ని విధంగా ఉంటాయి స్థూల సూక్ష్మ హరస్వ దీర్ఘ పొడుగు పొట్టి దొడ్డు సన్నము ఇత్యాది ఆకారాలు ఈ ఆకారాలు కూడా సద్బ్రహ్మకు లేనే లేవు అంటాడు లేనే లేవు నువ్వు ఎలా చెప్పగలవు అంటే శృతి చెప్తుంది మహాత్మల అనుభవం ఉంది ఇప్పుడు శృతి ప్రమాణం చూడు అస్థూలమనను అరస్సమ దీర్ఘం అని అంటూ గృహదారణ ఉపనిషత్తు మూడు డాష్ ఎనిమిది డాష్ ఎనిమిది ఇసు శృతి నిషేధితే ఈ శృతి ఏం చెప్తుంది పరబ్రహ్మకు స్థూలము గాని సూక్ష్మము గాని ఏ ఆకారము లేదు అని నిషేధింపబడుచున్నందున బ్రహ్మము నాకు ఆకారం లేదు నామం అయితే కల్పన చేయబడింది వాస్తవంగా నామం కూడా లేదు మరి మీరు చెప్తున్నారు కదా సత్తు చిత్తూ ఆనందం బ్రహ్మ అని సత్యం జ్ఞానం బ్రహ్మ ఆనందో బ్రహ్మేది విజానాథ విజ్ఞానం ఆనందం మీరు సత్తు చిత్తు ఆనందం బ్రహ్మ చెప్తున్నారు కదా మరి వాటికే అవయవాలను చెప్పండి అంటే సత్తు చిత్తు అవరు ఆనందాదిక సద్వస్తువుకే అవయవం నహి హై సత్తు చిత్తూ ఆనందాదులు సద్వస్తువునకు ఇవి అవయవములు కావు కింద స్వరూపు హై మరే మనగా ఈ సచ్చిదానందాదులు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఇవి అవయవములు కావు మరి మనగా స్వరూపమే అయి ఉన్నాయి ఎందుకనంటే ఒక దృష్ట్యాంతం చెప్తాను వినండి కటుకత సుగంధత శీతలత రూపు తీన్ గొన్ను చందనకే కహ్య హై చందనము గట్టిగా ఉంటుంది కట్టుకథ అంటే కాఠిన్యం ఉంటుంది పరి సుగంధం ఉంటుంది మరి శీతలత కూడా ఉంటుంది ఈ మూడు గుణాలు మనం చందనానికి చెప్తాము ఇవి చందన స్వరూపము కంటే చెప్పండి పరంతు భిన్న కియే జావే నహి వీటిని చందనం భిన్నం చేయడానికి రాదు అవయవాలు అయితే వేరు చేయొచ్చు ఇప్పుడు ఒక వృక్షం ఉంది అనుకోండి దానికి కొమ్మలు ఆకులు ఫలములు పుష్పములు ఇత్యాది అవయవాలు ఉన్నాయి వాటిని ఆ వృక్షం నుండి వేరు చేయవచ్చు కదా కానీ ఈ చందనం నుండి ఈ కాఠిన్యమును గాని సుగంధత్వమును గాని శీతలత్వమును గాని వేరు చేయగలవా చేయలేవు ఎందుకు దాని యొక్క స్వరూపమే అట్లే తైసే సదాకి భీ భిన్ను హోవే నహి అదే విధంగా సద్వస్తువు నాకు సత్తు చిత్తు ఆనందము అని ఏదైతే చెప్పబడుతుందో ఇవి ఆ సద్వస్తువు యొక్క స్వరూపమే అవయవములు కావు సత్తు జో చిత్తు ఆనందిస్తే భిన్ను హోవే తో సత్తు చిత్తు ఆనందం ముఖ్యంగా మనం చెప్పుకుంటాం కదా సత్తు అనేది చిత్తు ఆనందముల భిన్నము అని చెప్పినాము అనుకోండి అప్పుడు చిత్తు కంటే భిన్నమేమవుతుంది జడమవుతుంది ఆనందం కంటే భిన్నమేమవుతుంది దుఃఖ రూపం అవుతుంది అప్పుడు ఈ సత్తు అనేది జడము మరి దుఃఖ రూపం అప్పుడు ఏమవుతుంది అసత్ హోవేగా అది అసత్య సత్తు కాదు చిత్తు ఆనందంల కంటే సత్తు భిన్నం అని చెప్పినట్లయితే అది సత్తు కాదు అసత్య అయిపోతుంది జడము దుఃఖ రూపం అయిపోతుంది అవురు చిత్తు సత్ ఆనందసే భిన్ను హోవేతో ఇక చిత్తును తీసుకోండి ఈ చిత్తు అనేది సత్తు కంటే భిన్నంగా ఆనందం కంటే భిన్నంగా ఉంది అని చెప్పినట్లయితే అప్పుడేమవుతుంది సత్తు కంటే భిన్నం ఏముంటుంది అసత్తు ఉంటుంది ఆనందం కంటే భిన్నం ఏముంటుంది దుఃఖరూపం ఉంటుంది అప్పుడు ఈ చిత్ అనేది సత్తు ఆనందాల కంటే భిన్నం అని చెప్పినట్లయితే అసత్తు దుఃఖరూపం అయిపోతుంది అసత్ ఎవరు దుఃఖరూపు అని అయితే జేడు హోవేగా అసత్తు దుఃఖ రూపం అవ్వటం వలన చిత్తు అనేది జడమైపోతుంది జడు అని అయితే దుఃఖ రూపు హోవేగా ఏది జడం ఉంటుందో అది దుఃఖ రూపమే ఉంటుంది ఈ విధంగా ఆపత్తి వస్తుంది ఇక తీసరా మూడవది ఆనందు జో సత్తు చిన్ను హోవేతో ఇక మూడవ విశేషము ఆనందము ఆ ఆనందము సత్తు కంటే భిన్నంగా మరి చిత్తు కంటే భిన్నంగా ఉంది ఆనందము అని చెప్పినట్లయితే ఏమవుతుంది అప్పుడు సత్తు కంటే భిన్నంగా ఉన్నదంటే అసత్ అయిపోతుంది మరి చిత్తు కంటే భిన్నంగా ఉన్నదని చెప్తే జడమైపోతుంది మరి దుఃఖ రూపం అయిపోతుంది యాతే పరస్పర భిన్నీ ఎంతో జో బ్రహ్మ సత్ అబాధ్య హిత్తు ఆనందములు బ్రహ్మమునకు అంశములు కావు అవయవములు కావు మరే మనగా యొక్క స్వరూపమే సత్ అంటే అబాధ్య రూపము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 అదే చిత్తు ఏది చిత్తు అదే ఆనందము ఈ సచ్చిదానందంగా బ్రహ్మం యొక్క స్వరూపము కాని అవయవములు కావు ఇసు రీతి సే సదాది సదువస్తు బ్రహ్మకే స్వరూపు హే గుణ అవయవనహి తాత సత్ నిరవయవు హే ఈ సత్తు చిత్తు ఆనందాదులో బ్రహ్మం యొక్క స్వరూపములే కాని గుణములు కావు అవయవములు కూడా కావు నైయాయకులు గుణములని చెప్తారు సత్తు చిత్తు ఆనందాదులు బ్రహ్మమునకు గుణములని చెప్తారు గుణములు కావు మరియు అవయవములు కూడా కావు అందువల్ల సద్వస్తువు నిరవయవమున్నది అందువల్ల స్వగత భేదం కూడా ఆత్మయందు లేదా బ్రహ్మమునందు లేదు కాబట్టి సజాతీయ విజాతీయ స్వగత భేద రహితము బ్రహ్మము అందువల్ల అఖండము అని ఒక రకమైనటువంటి అర్థాన్ని చెప్పుకున్నాం అట్లే దేశ కాల వస్తు పరిచ్ఛేదరహితత్వం అఖండత్వం అని మరొక అర్థం చెప్పబడింది బ్రహ్మము దేశం చేత మర్యాదితమైనటువంటిది కాదు లిమిటెడ్ కాదు అది ఒక దేశంలో ఉండి మరొక దేశంలో లేదు అని చెప్పడానికి రాదు ఇప్పుడు మన శరీరం ఉంది మనం కూర్చున్న చోట మాత్రం ఉంది కానీ అన్నత్ర లేదు అంటే ఒక దేశానికి పరిమితమై ఉన్నది దేశ పరిచ్ఛేదం శరీరానికి ఉంది ఆత్మ ఏ దేశంలో లేదు ఎక్కడ లేదు చెప్పండి ఎందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం ఎందెందు వెతికి చూచిన అందం దేయగలడు అని చెప్పాడా లేదా ప్రహ్లాదుడు కాబట్టి అనువనువులో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నందువలన అన్ని దేశాల్లో ఉన్నాడు కాబట్టి దేశ పరిచ్ఛేదము దేశ అనేది పరమాత్మకు లేదు మరియు అన్ని కాలాల్లో ఉన్నాడు మాసాబ్దయుల్పేషు గతాగమ్యు అనేకదా చోదేతి సంవిధేక స్వయం ప్రభ వేదాహం సమతీతాన్ని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చ భూతాన్ని మాంతువేదన కచ్చన అన్నాడు బహుని మే వ్యతీతాన్ని జన్మాని తపచార్జున తాణ్యహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతప అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా భూతకాలంలో నేను వర్తమానంలో ఉండే ఉన్నాను భవిష్యత్తులో కూడా ఉన్నాను కాబట్టి మూడు కాలాల్లో నేను ఉన్నాను కాబట్టి నాకు కాల మర్యాద లేదు కాల పరిచ్ఛేదం అని లేదు అందువల్ల దేశం చేత కానీ కాలము చేత కానీ అంతము లేనటువంటిది పరమాత్మ అట్లే వస్తువు చేత కూడా పరిచ్ఛేదం లేదు ఎందుకు అన్ని వస్తువుల్లో అన్ని వస్తువుల యొక్క స్వరూపమయ్యే ప్రతి వస్తువు యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది బ్రహ్మస్వరూపమే అస్తి భాతి ప్రియము నామము రూపము అనేటువంటి ఐదు అంశాలు ప్రతి వస్తువులో ఉంటాయండి ప్రపంచంలో ప్రతి వస్తువులో అనువణువులో కూడా ఈ ఐదు అంశాలు ఉంటాయి అస్థి అంటే ఎగ్జిస్టెన్స్ ఉన్నది అనేది భాతి అంటే ప్రతీతి ప్రకాశము అవుపడుచున్నది భాతిత్వం అంటారు మరియు ప్రియము ఏ వస్తువు అయినా కానీ ఎవడికోగనికైతే ప్రియం ఉంటుంది కదా అన్ని వస్తువులు అందరికీ ప్రియం లేకపోవచ్చు కానీ ఎవడికోనికి మాత్రం ప్రియం ఉంటుందా లేదా అందుకని అస్థి భాతి ప్రియము అనేటువంటి మూడు అంశాలున్నాయి ఈ మూడు వదిలి నామము రూపము రెండు అంశాలు ఇంకా అధికంగా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఘటముంది ఘట అస్థి అంటే అస్తిత్వం ఉన్నట్టదా అస్తిత్వం ఉంది భాతి అంటే ప్రతీతి అవుతుంది మరి ప్రియం ఉంది ఘట ప్రియ ఘటము నాకు ఇష్టముంది నాకు అవసరం ఉంది నేను జలం బసపెట్టుకుంటా ధాన్యం బస పెట్టుకుంటా నాకు ఇష్టం ఉంది అని లేదా అంటే ప్రియం కూడా ఉంది ఇంతేకాక ఘటము అనేటువంటి ఒక శబ్దం నామం ఒక పేరు ఉంది మరి దాని యొక్క ఆకారం ఒకటి ఉంది పృదు ఆకారం మెడసన్నము కడుపుదొడ్డు ఈ విధంగా ఒక ఆకారం అంటూ కూడా దానికి ఉంది రూపం ఉంది ఈ విధంగా అస్థి భాతి ప్రియము రూపము నామం ఈ విధంగా ఐదు అంశాలు ప్రతి వస్తువులో ఉంటాయి అందులో ఆధ్యాత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తత్వద్వయం అస్థిభాతి ప్రియం ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మం యొక్క స్వరూపం ఉన్నాయి నామరూపాలు అవి జగద్పం ఉన్నాయి అవి మిథ్యా ఉన్నాయి అవి అజ్ఞాన ఉన్నాయి ఇప్పుడు ప్రతి వస్తువులో బ్రహ్మం ఉన్నట్టేనట్ట చెప్పండి అస్థిభాతి ప్రియ రూపం చేత ప్రతి వస్తువులో బ్రహ్మం ఉందా లేదా ఒకవేళ లేదని అంటే అది పరిచ్ఛిన్నమైపోతుంది బ్రహ్మం వ్యాపకం అనేది చెప్పడానికి వీల్లేదు అందుకని అస్థిపాతి ప్రియ రూపం చేత జడ పదార్థంలో సచ్చిదానంద రూపం చేత చేతన ప్రాణుల్లో ఆ బ్రహ్మము సర్వత్రా వ్యాపించి ఉన్నది అందరి యొక్క స్వరూపమై ఉన్నది ఇంతేకాకుండా సంపూర్ణ జగత్తంతా కలిపితం కాబట్టి కల్పితం యొక్క వాస్తవ స్వరూపం అధిష్టానమేవా అందుకని అధిష్టానమైనటువంటి బ్రహ్మం కంటే వ్యతిరేక్తంగా రెండో వస్తువు లేదు అన్నిటి యొక్క స్వరూపము బ్రహ్మస్వరూపమే సర్వం కలివిధం బ్రహ్మ ఇదంతా కూడా బ్రహ్మమే అయితే అది ఆత్మవిధం సర్వం ఇదంతా కూడా బ్రహ్మమే ఆత్మయే అలాంటప్పుడు వస్తుకృతేదం లేదు ఈ వస్తువు అంటే ఆ వస్తువు కాదు ఆ వస్తువు అంటే ఈ వస్తువు కాదు ఘటం అంటే పటము కాదు పటం అంటే ఘటము కాదు అని మనం చెప్పుకుంటాం కానీ ఘటంలో చైతన్యం ఉన్నది పటంలో కూడా చైతన్యం ఉన్నది ఇప్పుడు చైతన్యం ఎక్కడ లేదు చెప్పండి అన్ని వస్తులేక యొక్క స్వరూపమై ఉన్నందువలన వస్తు పరిచేదం కూడా లేదు నా వ్యాపిత్వా దేశతో అంతో నిత్యత్వాది నాపి కాలత నా వస్తుతో సార్వాత్మిక ఆనంత్యం బ్రహ్మణి స్త్రీధ వేదాంత పంచదశిలో మూడవ ప్రకరణంలో ముప్పై శ్లోకంలో చెప్తాడు కాబట్టి దేశకాల వస్తు పరిచ్ఛేదరహితం ఏదో అది అఖండము కేవలం అఖండం నిర్వచనం చెప్పుకుంటున్నాం మనం ఇంతే కాకుండా మూడవ అర్థం ఏమిటనంటే అవిశిష్టమ పర్యాయ అనేక శబ్ద ప్రకాశితం ఏకం వేదాంత నిష్ణా అఖండం ప్రతి పేది రే ఈ విధంగా వ్యాస భగవానులు ఐదు బ్రహ్మ సూత్రాలు రచించారు వాటిపైన శంకర భగవత్పాదులు భాష్యం రాశారు ఆ భాష్యం పైన పాచస్పతి మిశ్రుల పేరుతో అద్భుతమైనటువంటి టీకా రాశాడు ఆ టీక పైన మరొక టీక రాశాడు అమలానంద సరస్వతి అనేటువంటి వాడు కల్పతరు అని పేరు వచ్చేత ఆ కల్పతరు లోపల ఈ శ్లోకం చెప్పబడింది అఖండం అంటే ఏమిటి అఖండం అంటే ఆ పర్యాయ అనేక శబ్దంసే జో వస్తు ప్రకాశిత హోతాహ్ తిశిష్టావసే రహిత హోతా హై పుసి వస్తువుకు అఖండ్ కహతే అనండి ఏ విధంగా మహావాక్యాలు ఉన్నాయి కదా అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తి అనేటువంటి మహావాక్యాల్లో త్వం అనే రెండు పదాలు ఉన్నాయి ఈ రెండు పదాల చేత తెలియబడేటువంటి వస్తువు అఖండం అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఒకటే అయితే ఇక్కడ శబ్దాలు అనేకం ఉన్నాయి నా ఏకహ అనేకహ ఒకటి కానిది అనేకము అంటే ఇక్కడ తత్ త్వం రెండు ఉన్నాయి కదా ఈ రెండు శబ్దాల చేత అఖండమైన బ్రహ్మమే బోధించబడుతుంది అయితే ఈ రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఘటకుంభ కలశాదుల వలె పర్యాయ శబ్దాలు కావు అనేక శబ్దాలు ఉన్నాయి తత్ త్వము అహం బ్రహ్మ ఇత్యాది మహావాక్యాల్లో ఉన్నటువంటి శబ్దాలు ఇవి అనేక శబ్దాలు ఉన్నాయి కానీ ఇవి పర్యాయ శబ్దాలు కావు ఏ విధంగా ఘట కుంభ కలశ అన్నాం అనుకోండి ఘటం అంటే ఉండనే కదా కుంభం అంటే కుండనే కదా కలశమన్నా ఉండనే కదా అంటే ఒకే కుండను అనేక శబ్దాల చేత పిలుస్తున్నాం అర్థం అంటే వస్తువు మాత్రం ఒకటే ఈ విధంగా ఒకే వస్తువును బోధించే అనేక శబ్దాలకు పర్యాయ శబ్దాలు అంటారు కానీ ఇక్కడ తత్సమస్యది ఏదైతే శబ్దాలు ఉన్నాయో ఇవి పర్యాయ శబ్దాలు కావు ఎందుకనంటే త్వంపదం యొక్క వాచ్యార్థం వేరే ఉంది తత్పదం యొక్క వేరే ఉంది త్వంపదం యొక్క వాచ్యార్థం జీవుడు అయితే తత్పదం యొక్క వాచ్యార్థం ఈశ్వరుడు ఇప్పుడు అర్థాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి పర్యాయ శబ్దాలు కావు ఒకే అర్థం ఉండి అనేక శబ్దాల చేత బోధిస్తే అది పర్యాయ శబ్దం అక్కడ పర్యాయ శబ్దాలని చెప్పాలి కానీ ఇక్కడ అర్థాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి పర్యాయ శబ్దాలు కావు అందుకని ఆ పర్యాయ అనేక శబ్దముల చేతయ్యే వస్తువు మరి విశిష్ట భావసే రహిత ఏ విధంగా నీల ముత్పలం అన్నామనుకోండి నీలి రంగు కలిగినటువంటి కమలము కదా నీలి కమల్ ఉంటాయి కదా అయితే అక్కడ నీల రంగు కమలమునకు విశేషణం ఉన్నది ఆ కమలం విశేషమున్నది అంటే దేని ఎంతైతే విశేషణం మనం చెప్తామో అది విశేషము అనబడుతుంది దేనికి ఒక ధర్మంగా మనం ఒక గుణమును చెప్తామో అది విశేషణం మనబడుతుంది ఇప్పుడు కమలం అనేటువంటి విశేషం నందు నీలిరంగు అనేటువంటిది ఒక విశేషణాన్ని ఒక గుణాన్ని మనం చెప్తున్నాం అక్కడ నీల విశిష్ట కమలమైంది ఎందుకనంటే కమలమును విడిచి నీలిరంగు లేదు అక్కడ ఆ కమలం నుండి నీలిరంగును వేరు చేస్తావా చేయలేవు కదా అందుకని నీల విశిష్ట కమలం ఉన్నది అక్కడ ఆ విధంగా తత్పదము తొంపదము ఈ రెండింటిలో ఒకటి విశేషణము ఒకటి విశేషము అని ఈ విధంగా చెప్పడానికి రాదు విశేషణ విశేష భావం అక్కడ లేదు విశిష్ట పదాలు కావు ఇవి పృథక్ పృథక్ పదార్థాలు అయినా కూడా ఒకే అర్థమును చెప్తున్నాయి లక్షణ చేత భాగత్యాగ లక్షణ చేసి తత్పదంలో మాయాభాగాన్ని కనుక త్యాగం చేసినట్లయితే కేవల చైతన్యమే అవశిష్టమై ఉంటుంది స్వంపదంలో అవిద్యారూప ఉపాధిని కనుక త్యాగం చేసినట్లయితే కేవల శుద్ధ చైతన్యమే అవశిష్టమే ఉంటుంది ఈ అవశిష్టమైనటువంటి ఆ తత్పదంలోని ఈ స్వంపదంలోని ఏ చైతన్యం ఉన్నదో అవి రెండు కాదు ఒకటి ఏ విధంగా ఘటాకాశం మఠాకాశం అని చెప్పినప్పటికీ కూడా ఘటమఠమైనటువంటి ఉపాధులను కనుక తొలగదీస్తే ఆకాశం ఒకటి ఈ విధంగా అఖండమైనటువంటి పరమాత్మనే బోధిస్తున్నాయి ఈ తత్సంశాది మహావాక్యాలు అందుకని ఇవి అపర్యామైనటువంటి అనేక శబ్దాల చేత మరియు అవిశిష్టమైనటువంటి శబ్దాల చేత తెలియబడేటువంటి ఏ వస్తువు ఉంటుందో అది అఖండము అని చెప్పబడుతుంది ఇంత వ్యాఖ్యానము అఖండ మనం చెప్పుకున్నాం ఈ విధంగా అఖండం అంటే తెలిసింది కదా బాగా మరణం చేయండి ఎందుకనంటే మనము వేదాంతాన్ని అభ్యాసం చేసే విద్యార్థులు కాబట్టి మీకు అడుగు అడుగున అక్కడక్కడ ఉంటాయి అఖండమనే శబ్దము అద్వైతమనే శబ్దము అనంతమనే శబ్దం ఇవి వస్తూ ఉంటాయి మీకు అప్పుడు ఈ అఖండమనే శబ్దానికి ఈ విధంగా అర్థాలు కనుక మీకు తెలియకపోతే అఖండం అంటే ఏదో అఖండం లేనిది అఖండం చదో అని ఈ విధంగా అనుకోవద్దు వాటి లక్షణాలు ఈ విధంగా చేయబడ్డాయి కాబట్టి బాగా మననం చేసుకొని పెట్టుకుంటే మీకు అఖండం అంటే ఏమిటి అప్పుడు స్పష్టం అవుతుంది ఆ అఖండ శబ్దాన్ని యొక్క ఎప్పుడైతే మీకు తెలియబడుతుందో అప్పుడు ఉత్తర గ్రంథము మీకు సులభంగా బోధవుతుంది అందుకని ఉత్తర గ్రంథం మీకు సులభంగా తెలియబడాలంటే పూర్వ గ్రంథంలోని పారిభాషిక శబ్దాల యొక్క లక్షణాలు అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి అందుకని ముముక్షు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి ఒక్కొక్క శబ్దాన్ని చికిత్స చేసేవాడుగా ఉండాలి ఏదోలే ఆ మీ బోధ మీకే మా బాధ మాకే అంటే నడవదండి బాగా చాలా జాగరూకత వహించి ఆసు అమృతే కాలం నయ్య వేదాంత చింతయ నిద్రలేచింది మొదలు పండుకునేంత వరకు గురువు శాస్త్రాలు లభించింది మొదలు ఆత్మజ్ఞానం కలిగేంత వరకు నిర్విరామంగా సత్తు దీర్ఘకాల నైరంతర్యన సత్కారా సేవితో దృఢభూమి అని యోగ చెప్పిన ప్రకారంగా నిత్యము నిరంతరము ఆదరణీయంగా అభ్యాసం చేస్తూ ఉండాలి ఏదో కష్టతరంగా ఏదో స్వామిజీ బాగా మాకు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి భావన చేత కాకుండా మేము తరించాలి అనేటువంటి భావన చేత ఉత్సకతతో మీరు అభ్యాసం చేస్తూ ఉండాలి నేను పదే పదే చెప్తూ ఉంటాను వేదాంతంలో పారిభాషిక శబ్దాలకు లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు కంఠస్థం చేసుకునే పెట్టుకోవాలి లేకపోతే గత్యంతరం లేదు వేదాంతం బోధనే కాదు కాబట్టి అఖండం తెలుసుకున్నాం కదా ఏకరసం ఏకరసం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఉప్పు కడి ఉంటుంది కదా ఉప్పు రాయి ఆ ఉప్పురాయిని మీరు ఏ భాగంలో చవి చూసినా కానీ ఉప్పే ఉంటుంది కదా ఇంకా వేరేమైనా రుచి మీకు లభ్యమవుతుందా ఉప్పే ఉంటుంది ఉప్పిసమే అంతా నువ్వు దాన్ని చూర్ణ చూర్ణం చేసి లోపల భాగాన్ని కూడా నువ్వు నాకు చూసినా కానీ ఉప్పే ఎక్కడ బట్టి చూసినా ఉప్పే అంటే అది ఏకరసమై ఉందన్నమాట అనేక రసం లేదు దానిలో అయితే ఒక నియమం బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఏది ఏకరసం ఉంటుందో అది ఏకము కూడా ఉంటుంది కానీ ఏది ఏకం ఉంటుందో అది ఏక ఉంటుందో అని నియమం లేదు అర్థమవుతుందా ఉదాహరణకు ఒక వృక్షముంది ఆ వృక్షము ఒకటే కదా అనేకం మనం కదా ఒకటే వృక్షముంది ఆ వృక్షము ఏకముంది కదా ఒకటే ఉంది కదా కానీ అది ఏకరసం లేదు ఎట్లా స్వామీజీ దానికి వ్యతిరేకంగా తెలుసుకోండి ఆకాశము ఏకమే ఉందా ఆకాశం ఒకటే ఉంది కదా అది ఏక రసము ఉన్నది ఏకము కూడా ఉన్నది కాని వృక్షము ఏకమున్నది ఏక రసం లేదు ఎట్లా అనంటే వృక్షంలో అనేక రసము ఉన్నది ఎందుకు పత్రము పుష్పము ఫలము శాఖలు మొదలైనటువంటి అనేక రసాలతో కూడుకొని ఉన్నది అది ఏకముండొచ్చు కానీ ఏక రసం లేదు వృక్షము కానీ ఆకాశము ఏకమున్నది ఏక రసమున్నది అట్లా ఆకాశం వలె లేదా ఉప్పు కడి వలె ్రహ్మము ఏకర ఉన్నది అంటే దానిలో ఏ విధమైనటువంటి వికల్పం ఉండదు జాతి గుణము క్రియ సంబంధము ఇత్యాది ఏవి కూడా లేనటువంటిది ఇంతేకాక నిత్యం ఉన్నది పరబ్రహ్మ వస్తువు ఎలాంటిది అంటే నిత్యం నిత్యం అంటే దేనికంటారు స్వామీజీ నిత్యం అనంటే ప్రాగ్ ప్రధ్వం స్వభావ అప్రతియోగివం నిత్యత్వం లక్షణం కంటస్థం చేసుకోండి ప్రాగభావము లేదో ప్రధ్వంస్ అభావం కూడా లేదో అది నిత్యము అనబడుతుంది ఉదాహరణకు ఒక ఘటం తీసుకోండి ఈ ఘటము ఉత్పత్తికి పూర్వం ఉండిందా లేదు కదా అంటే ఘటం యొక్క అభావం లేదా ఉత్పత్తి కంటే పూర్వము ఘటం యొక్క అభావం ఆ ఉత్పత్తి కంటే పూర్వం ఏ అభావం దానికి ప్రాగ్ అభావం అంటారు ప్రాగ్ అంటే పూర్వము ఎప్పుడు పూర్వము ఉత్పత్తి కంటే పూర్వము ఉత్పత్తి కంటే పూర్వం ఏ అభావం అది ప్రాగ్ అభావం అనబడుతుంది ఆ ప్రాగ్ అభావానికి ప్రతియోగి ఎవరు అంటే మనం దేని యొక్క అభావం చెప్తున్నాము అదే ప్రతియోగి దేని అభావం చెప్తున్నాము ఘటం యొక్క అభావం చెప్తున్నాము ఏ అభావం చెప్తున్నామో ప్రాగ్ అభావం చెప్తున్నాము ప్రాగ్ అభావానికి ప్రతియోగి ఘటమే మరియు ఆ ఘటం పగిలిపోయింది అనుకోండి ధ్వంసం అయిపోయింది తర్వాత ఘటం ఉందా ఇప్పుడు లేదు కదా ఏమైంది అభావం అయిపోయింది ఈ ధ్వంసం అయిపోయిన తర్వాత ఘటం యొక్క అభావం ఏదైతే ఉందో దానికి ప్రధ్వంస అభావము అంటారు ఆ ప్రధ్వంసభావానికి ప్రతియోగి ఎవరు దేని అయితే ధ్వంసం చెప్తున్నామో అదే దానికి ప్రతియోగి అభావానికి అందుకని ఆ ఘటమే అక్కడ ప్రతియోగి అంటే ప్రాగభావానికి ప్రతియోగి ఉన్నది ఘటమే ప్రధ్వంస్వభావానికి ప్రతియోగి ఉన్నది ఘటమే ఎందుకు దేనికి ఉత్పత్తి వినాశాలు ఉంటాయో దానికి ప్రాగభావం ప్రధ్వంస్వభావం ఉంటుంది కానీ ఆత్మకు ఉత్పత్తి వినాశాలు ఉన్నాయా బ్రహ్మమునకు ఉత్పత్తి వినాశాలు ఉన్నాయా ఒకవేళ ఉత్పత్తి చెప్పితే అది పూర్వము లేకుండే ప్రాగభావము ఉండింది అని చెప్పవచ్చు కాని దానికి ఉత్పత్తి లేదు ఎందుకు అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అది ఉత్పత్తి రహితమైనటువంటిది కాబట్టి ప్రాగభావం లేదు అందువల్ల ప్రాగభావానికి ప్రతి కూడా ఆత్మ కాదు దానికి వినాశం కూడా లేదు అవినాశతు తద్విద్యన సర్వమిదం తత్వం అనాశినో ప్రమేయ సస్మాత్ విధారత అవినాశీవా అరే అయమాత్మ అనుచిత్తి ధర్మా అని ఈ విధంగా శృతులు స్మృతులు చెప్తున్నాయి కాబట్టి దానికి వినాశం లేదు కాబట్టి దానికి ధ్వంసం లేదు కాబట్టి నాశం కాదు కాబట్టి దానికి ప్రధ్వం స్వభావం లేదు కాబట్టి ప్రధ్వం స్వభావానికి ప్రతియోగివం కూడా బ్రహ్మం లేదు అందుకని ప్రాగభావానికి కానీ ప్రధ్వం స్వభావానికి కానీ అప్రతియోగి ఏది అంటే ప్రతియోగి కాదు అట్లా ఏది ఉంటుందో అది నిత్యము అనబడుతుంది ఆ విధంగా ఎవరున్నారయ్యా అంటే కేవలం పరమాత్మ వస్తువు ఒకటే మిగతా నువ్వు ఏమి చెప్పినా దానికి ప్రాగవ ప్రధ్వంసాలు ఉంటాయి కొన్ని ప్రాగభావం లేని ఉంటాయి కొన్ని అనాది వస్తువులు ఉన్నాయి వాటికి ప్రాగభావం లేదు కానీ ప్రధ్వంసం అవుతాయి కదా నాశనం అవుతాయి కదా జ్ఞానోత్తర కాలంలో అందుకని ఏదో ఒక అభావానికి ప్రతియోగిం ఉంటుంది కానీ ఆత్మకు ఏ అభావానికి ప్రతియోగివము లేదు రాగభావానికి ప్రతియోగివం లేదు ప్రధ్వంసభావానికి ప్రతియోగివం లేదు అన్యోన్యభావానికి ప్రతియోగివం లేదు అత్యంత భావానికి ప్రతియోగివం లేదు ఏ అభావానికి ప్రతి ఎందుకు అది అభావ రూపం కానే కాదు నిత్య భావస్వరూపం అందువల్ల అది నిత్యం ఎవరు పరబ్రహ్మ వస్తువు అటువంటి పరబ్రహ్మ వస్తువునందు ఈ అజ్ఞానము తత్కార్యము ఇదంతా కూడా వ్యలీకం ఇదంతా కూడా మిథ్యా అని చెప్పబోతున్నాడు ఇంకా తీక పూర్తి కాలేదు ఇప్పుడైతే మొదలుపెట్టినామో ఇంకా విస్తారంగా తెలుసుకోవాల్సింది ఉంటుంది